గో అంటే జీవుడు గోవిందుడు అంటే ఎవరు జీవులను కాపాడువాడు నీ జీవభావం నుంచి కాపాడువాడు నీ ఆత్మభావాన్ని నీకే స్ఫురింపజేయువాడు అని అర్థం మనం ఇప్పుడు ఏమనుకున్నాం ఆయనకు లోకాన్ని సృష్టించాం ఏకంగా బ్రహ్మలోకానికి పైన పెట్టాం గోలోకాన్ని పట్టుకెళ్ళి పట్టుకెళ్ళి ఎప్పటికైనా సరే ఈ గోలోకవాసి అవ్వాలి అని గోవింద నామస్మరణ చేస్తూ ఉంటాడు గోవింద గోవింద గోవింద ఎక్కడుందండి గోలోకం అంటే సత్యలోకం పైనందండి బాబు ఆ బ్రహ్మగారిని కూడా పుట్టించింది మా గోవిందుడే అన్నా సరే ఇదంతా ప్రతీకాత్మకమైన బోధన ఇదంతా చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి విశాల విశ్వం గురించి చెప్పడానికి విశాలమైన సృష్టి గురించి చెప్పడానికి తత్వార్థాన్ని అందించడానికి ప్రతీకాత్మకంగా ఏర్పాటు చేయబడిన పెద్దల ఏర్పాటు అష్టాదశ పురాణాలు పద్దెనిమిది పురాణాలు ఎనిమిదేళ్ల లోపల పిల్లల కోసం అని చెప్పే అంటే పూర్వకాలంలో బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి ఋషి పీఠాలకు వెళ్ళేవారు కదా ఆ వెళ్ళే వయసు ఎప్పుడే వెళ్ళేవారుట ఉపనయనం చేయించుకుని ఐదేళ్లకు ఎనిమిదేళ్లకు గురుకులానికి వెళ్ళేవారు వాళ్ళకి ఇచ్చే మొదటి పాఠం అష్టాదశ పురాణాలు ఐదేళ్ల వయసులో ఎనిమిదేళ్ల వయసులో అక్కడ గురుకులలో మరి ఒకేసారి నువ్వు ఉపనిషత్తులను బ్రహ్మసూత్రాలు చదవమంటే ఐదేళ్ళకి ఎనిమిదేళ్ళకి కుదరదు కదా అప్పుడు ఆ వికాసం ఉండదు కదా అని వాళ్ళకి అర్థం కావటం కోసమని జీవన ప్రయాణాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ఐదేళ్ళు ఎనిమిదేళ్ల వయసులో మొట్టమొదటి విద్యగా ఈ అష్టాదశ పురాణాలను పెట్టాం మనమేం చేసాము పక్కన సున్నా పెట్టాం అయితే యాభైకో లేకపోతే ఎనభైకో మొదలెట్టాం అష్టాదశ పురాణాలు చదవటం ఇది ఎప్పటికి బుద్ధిహీనం ఓ శివ పురాణం చదివేటప్పటికి సాంత్రం తొంభై వస్తుంది ఎందుకంటే అది అర్థం కాదుగా మనకి ఐదేళ్ల వయసు ఎనిమిదేళ్ల వయసు తెలుగుకి అర్థమయ్యేటటువంటి సులభమైన పని యాభై ఏళ్ళకి ఎనభై ఏళ్ళకి అర్థం కాదు చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఒక చిన్న పిల్లవాడికి ఐదేళ్ల పిల్లవాడికి ఎనిమిదేళ్ల పిల్లవాడికి కనుక భాగవతం చెప్తే కృష్ణ దర్శనం చాలా సులభం కృష్ణ కనబడతాడు ఆ పిల్లవాడికి శ్రీకృష్ణ లీలలు కృష్ణ కర్ణామృతం కనుక ఐదేళ్ల వయసు ఎనిమిదేళ్ల వయసులో కనుక వింటే చదివితే శ్రీకృష్ణ దర్శనం అయిపోతుంది ఆ పిల్లవాడికి తన కళ్ళ ముందు శ్రీకృష్ణ పరిగెడుతున్నట్టుగా తన వలె తనతో ఆడుతున్నట్టుగా కనబడిపోతాడు చాలా సులభం అనమాట ఎందుకని ఏ మాలిన్యం లేదు విషయ వికాసానికి సంబంధించిన ఏ గొడవలు లేవు ప్రపంచం వాడిని ఏం డిస్టర్బ్ చేయదు వాడికి అనుకోవటాలు అట్లాంటి గొడవలు లేవు ఇది అనుకున్నానండి అది అనుకున్నానండి అన్న గొడవలు లేవు వెరీ ఈజీ ఈశ్వర సాక్షాత్కారం ఐదేళ్ల వయసు ఎనిమిదేళ్ల వయసు అప్పుడు చాలా సులభం ఎంత సులభం అంటే వెన్న చిన్నంత సులభం అందుకని చిన్నపిల్లలప్పుడే తల్లి తల్లి గర్భవాసనలో ఉన్నప్పుడే ఏదో ఒక మంత్రోపాసనో లేకపోతే ఓ భాగవతం చదవడము పిల్లలకి చిన్నప్పటి నుంచి భాగవత కథలు నేర్పడము భాగవత కృష్ణలీలలు నేర్ప తెలియజెప్పడము ఇట్లాంటి సనాతన ధర్మం మనకు అందించింది ఎందుకని ఏ పిల్లవాడికి అయితే ఐదేళ్ల వయసులో ఎనిమిదేళ్ల వయసులో ఈశ్వర సాక్షాత్కారం అయిపోయిందో వాడికి స్వరూప జ్ఞానం పొందడం చాలా సులభం పదహారేళ్ళ వయసు వచ్చేసేటప్పటికి ఆ ఇదంతా మిథ్యని ఎవడో చెప్పక్కల వాడికి బ్రహ్మ సత్యం అని తెలుసుకోవడం ఒకటే బాకీ ఉంది తప్ప జగత్ మిథ్య చెప్పవలసిన అవసరం వాడికి లేదు గురుకులల్లో నుంచి బయటకు వచ్చే సమయానికి బ్రహ్మ సత్యంతో వచ్చేస్తాడు బయట ఇలా మన సనాతన ధర్మం గురుకుల విద్యాపీఠాలలో స్వరూప జ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేస్తాడు వాళ్ళకి ఆధునిక విజ్ఞానం తెలియకాదు వాళ్ళకి తెలిసినంత ఆధునిక విజ్ఞానం ఇప్పుడు మనకు తెలియదు మనం ఇప్పుడు మళ్ళీ దాన్నే పరిశోధించి మన పద్ధతిలో చెప్తున్నాం అది వేరే విషయం అధరుణ వేదంలో చెప్పబడిన ఎన్నో అంశాలని ముక్కలు ముక్కలుగా చేసి మనం ఒక్క అధరుణ వేదంలో ఉన్న విజ్ఞానాన్ని నూట తొంభై విభజించేశాం మనం ఇవాళ చెప్తున్నటువంటి జువాలజీ జమాలజీ జియాలజీ ఈ ఓయల్ ఓ జీవో ఆలజీలు ఎన్నైతే ఉన్నాయి ఈ ఆలజీలన్నిటికీ మూలం అధరుణ వేదం ఒక్క అధరుణ వేదాన్ని ఇన్ని శాస్త్రాలుగా ఇవ్వడగొట్టేశాం అధర్మణ వేదాన్ని ఆంధ్రీకరించిన మహానుభావులు ఇప్పటికీ సశరీరులై ఉన్నారు మరి వారి దగ్గరికి వెళ్ళి మనం ఇప్పుడు ఏమండి జువాలజీ జమాలజీ మీకు చెప్తామండి అంటే అర్థం ఉండేదాన్ని కాబట్టి కొద్దిగా ఆలోచించుకోవాలన్నమాట మానవులు విజ్ఞాన శాస్త్రం విజ్ఞానమయ కోశం విచారణతో విజ్ఞానమయ కోశంలో ఏర్పడే అహం ఎలా ఏర్పడుతుంది అనేది గుర్తించి ఆ అహం రహితం పద్ధతిలో మనం విచారణ నడపాలి ఈ ప్రశ్న ఇక్కడ ఇంతసేపు ఈ ఈ శ్లోకానికి ఎందుకు అన్వయం చేయవలసి వస్తుందయ్యా అంటే ఆత్మవిచారణ చేసే వాళ్ళలో ఉన్నంత అహం ఎవరిలోనూ ఉండదు కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరి దగ్గరైనా సరే తాడెత్తు ఆహాన్ని చూడాలనుకున్నాం అనుకోండి ఎవరి దగ్గర చూడొచ్చు అంటే ఆత్మవిచారణ చేసే వాళ్ళ దగ్గర చూడవచ్చు వాళ్ళు ఏమనుకుంటారంటే మేమే హయ్యెస్ట్ ది హై ాబా చెప్పాడు ఏమిటయ్యా హైయెస్ట్ ఆఫ్ ది హై బియాడ్ బియాడ్ స్వరూప జ్ఞానం అంటే ఏమిటని అడిగారు ఆయన దగ్గరికి వెళ్ళి అవతార బాబా దగ్గరికి మన ప్రశ్నలన్నీ ఇంతే ఉంటాయి అర్కపురాధేశ్వరి దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి అమ్మా బ్రహ్మం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు అని ఆవిడ అడగడం అవతార బాబా దగ్గరికి వెళ్ళి స్వరూప జ్ఞానం అంటే ఏమిటండి అని అడగడం ఇత్యాది ప్రశ్నలన్నీ మన అజ్ఞానానికి చిరు చిరునామాలే తప్ప వాళ్ళని ఏం పరీక్షిస్తాం వాళ్ళు రెండు మాటలు చెప్పారు హైయెస్ట్ ఆఫ్ ది హై బియాడ్ బియాడ్ అన్నట్టు